ీర్భ్యో నమ హరి ఓంతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరకరమానికమ్యేకమితి చేర్నా శరీరూపకరిణ్యస్త గృహీతేర్దర్శయతి సూత్రం అనేప్పటికీ మీకు మొత్తం అదంతా రీకాప్ అయిపోతూ ఉండాలి సూక్ష్మంతు తదర్హత్వాత్ తదీనత్వాదర్థవే జ్ఞేయత్వావచనాచ అది చెప్పుకోవాలి ఇప్పుడు జ్ఞేయత్వ ఇప్పుడు అవ్యక్తం అనే మాట ఈ మంత్రంలో కఠోపనిషత్తులో ఉన్న మంత్రంలో అవ్యక్తం అనే మాట ఉన్నది ఇంద్రియేభ్యపరాహ్యర్థా అర్థేభ్య పరం మన మనస్సు పరాబుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పర మహత పరమవ్యక్తం అదిగో ఆ అవ్యక్తము మా కాదు ఎందుకు కాదంటే ఇప్పటికి అనేక హేతువులు చెప్పాం ఎందుకు కాదు అయినా ఇంకో హేతువు కూడా చెప్తాము చచన చ ఇంకో హేతువు కూడా ఉంది అజనాథ పంచమే కాబట్టి హేతువును సూచిస్తుంది ఏమిటి తెలిసినా ఆ హేతువు మీరు అవ్యక్తమును మీరు మీ ప్రధానమును మీరు ఉపాసిస్తారు సాంఖ్యులు ప్రధానాన్ని ఉపాసిస్తారు ఎప్పుడు కూడా ఏది ఉపాసించాలి ఏది ఉపాసించకూడదు అనేటువంటి వివేకము చాలా బలంగా ఉండాలి వివేకం లేకుండా మీరు ఉపాసన చేస్తే ఆ ఉపాసము కనుక రాజసం మీరు రాజస్సులు అయిపోతారు అంటే దుఃఖాత్మకంగా ఉంటుంది ఉపాస్యము తామసం అనుకోండి మీరు తామసులు అవుతారు ఉపాస్యము జడం అనుకోండి మీరు జడమవుతారు ఉపాస్యము పశువు అనుకోండి మీలో పశుభావం వస్తుంది కదా ఇప్పుడు పశువును ఉపాసిస్తుంటే పశుభావం రాదా మరి సో కాబట్టి ఉపాసన చేసేవాళ్ళు మనం దేన్ని ఉపాసన చేసుకున్నాము అన్నది ఆలోచించుకుని సోచి సమధికారి కర్ణాపడతారు ఆలోచించి ఉపాసన చేయాలి ఊరికే పిచ్చిలాగా ఉపాసన చేసినట్లయితే ట్రబుల్లో పడతారు యూ కన్ సీ దాట్ సంసారంలో జనులు తప్పుడు ఉపాసనలను చేసి ట్రబుల్లో పడతారు చాలామంది కాదును ఉపాసిస్తారు కాదు జడం దాన్ని ఉపాసిస్తే వీడు జడు అయిపోతాడు వీడు జడప్రాయుడు మనిషి జడప్రాయుడు అయిపోతాడు కారును ఉపాసించకూడదు కారులో తిరగచ్చు తప్ప కారుని ఉపాసించకూడదు అవసరమైన మేరకు తిరుగుతారు ఇటువంటి కారు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు కారు ఇప్పుడు కారు ఉన్నవాళ్ళకంటే నేను ఎక్కువ తిరుగుతా నాతో సమానంగా తిరుగుతారేమో చెప్పండి కారు ఉన్నవాళ్ళు ఈ మధ్య నా ఓపిక తగ్గింది కానీ లేకపోతే నేను తిరిగినంత ఎవడు తిరగడు అంతలా తిరిగాను సో ఆ స్వామిజీ తర్వాత నేనే చిన్నయానందజీ స్వామీజీ నేను ఆ ఆ లెక్కను తిరిగాం కాబట్టి కారు ఉన్నవాడు అంతకంటే కారు ఉన్నవాడు పెట్రోల్ అయిపోతుందేమో టైర్లు అయిపోతాయేమో అనుకుంటుంది మాకు అసలే నో ఫోల్స్ బార్డ్ సో ఇది పాయింటేజ్ కారును ఉపాసించకూడదు కారును వాడుకోవాలి ఇల్లును ఉపాసించకూడదు ఇంట్లో మకం నివాసం చేయాలి డబ్బును ఉపాసించకూడదు డబ్బును సంపాదించి ఖర్చు పెట్టాలి ఎలా సంపాదిస్తున్నామో ఇలా ఖర్చు పెడతాం న్యాయంగా సంపాదించాలి ఉచితంగా ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టడంలో కొంచెం ఇంటోటో అయినా పర్వాలేదు కానీ సంపాదించేప్పుడు మటుకు న్యాయంగా సంపాదించాలి సో ఉపాసన చేయకూడదు ఉపాసన దేవతను ఉపాసన చైతన్య స్వరూపమైన దేవతను ఉపాసన చేయాలి ఆ దేవతలో కూడా రాజసము తామసము లేని దేవతను చూసుకుని ఉపాసన చేయాలి అలాగే వీళ్ళు ఈ సాంఖ్యులు ప్రధానాన్ని ఉపాసన చేస్తారు ప్రధానం జడ అంటారు జడాన్ని చేస్తే ఏమవుతుంది జడ వైపుతుంది అది వాళ్ళకి ప్రకృతి లయము అని అది ఒక గోల్ వాడ ప్రకృతి లయము మీరు ఈ సమాధుల గురించి డిస్క్రిప్షన్స్ ఉన్నాయి చూసారా ఆ డిస్క్రిప్షన్స్ మీకు ఈ హఠయోగ సమాధులు అవి ఎలా ఉంటాయంటే అబ్బా ఎంత గొప్పదో అని అని సెన్స్లో ఉంటాయి కానీ వేదాంతులు దాన్ని ఎలా చూస్తారంటే అయ్యో ఇంత అధ్వాన్నమా అని పెద్ద సేమ్ సమాధిలో ఉన్నవాడికి ఏమవుతుంది వాడికి ఏమీ తెలియదు అంతే కదా సమాధిలో ఉన్నవాడికి ఏమీ తెలీదు అంతే కదా వీడికి ఏమీ తెలియదు వర్షం పడ్డా తెలియదు ఎండ కాసినా తెలియదు అంటే అర్థమేంటి జటుడైపోయాడా లేదా వాళ్ళు ఏమని చెప్తారు చూడండి ఎంత గొప్పవాడు ఎండ కాసినా తెలియదు వర్షం కాసినా తెలియదు సమాధిలో ఉన్నాడు అంత గొప్పతో చూడండి అని చెప్తారు మనం ఏమంటాం వీడు జటుడైపోయినాడు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ డిజైరబుల్ అని మనం వేదాంతులు అలా అంటారు అంచేతనే యోగుల సమాధి దానికి వేదాంతుల సమాధికి చాలా తేడా ఉంది యోగుల సమాధిలో వాడు జడు అయిపోతాడు ఎందుకంటే వాడు జడ ప్రకృతిని నేను భావన చేస్తాడు ఉపాసన చేసి చేసి ఆ జడ ప్రకృతిలో కలిసిపోతాడు జడప్రాయుడైపోతాడు జడుడే అయిపోతే మళ్ళీ ఇంకా సమాధి నుంచి బయటికి రావడం ఉండదు ఆ చేతనతత్వము కప్పుబడిపోయి జడప్రాయుడైపోయి జడు అయిపోతాడు ట్రాన్స్ అని పేరు దానికి తర్వాత ఇలా ఇలా ఎగురుతాడు నేనే ఎగురుతున్నాను అనుకుంటాడు ఆత్మ ఎగిరితే అది చంచలం అవుతుంది తప్ప కూటస్థం అవుతుంది కదా కాబట్టి సో ఈ రకంగా వాటెవర్ మీరు ఆ ప్రధానాన్ని ఉపాసనకు పెట్టుకున్నారు కదా అది ఉపాస్యము కదా అవును ఇక్కడ చూసుకో ఇక్కడ ప్రధానము ఇక్కడ అవ్యక్తము ఉపాస్యముగా చెప్పబడినదా లేదు ఇక్కడ అవ్యక్తం ఉపాస్యంగా చెప్పబడలేదు అవ్యక్తం ఇది స్టేజ్ ఇన్ బిట్వీన్ ఇన్ఫ్యాక్ట్ యూ క్రాస్ ఓవర్ దట్ స్టేజ్ ఈ లీవ్ ఇట్ బిహైండ్ పురుష అవ్యక్త పురుష పర సో ఈ లీవ్ ది అవ్యక్త బిహైండ్ దాన్ని పట్టుకోనే పట్టుకోరు మీరు బరాజ్ మీకు ప్రధానము అది సర్వస్వము అది మీకు కాబట్టి అక్కడ ఉండే కాంటెక్షన్ బట్టి కూడా ఈ అవ్యక్తం అనేది ఉపాస్యముగా చెప్పబడుట లేదు గనుక జ్ఞేయత్వ అవచన జ్ఞేయము అంటే ఉపాసన జ్ఞానశబ్దానికి ఉపాసన అని అర్థం ఉంది ఆ సందర్భాన్ని బట్టే ఉపాసన జ్ఞానము రెండు ఉంటాయి ఇప్పుడు ఈ ఉపాసకులం ఉపాసకులు ఉంటారు చూడండి అని వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు మేము ఉపాసకులో ఈ ఉపాసకులు ఉన్నారే వాళ్ళు ఉపాసననే జ్ఞానం అని అనుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉద్దేశంలో జ్ఞానం అంటే ఉపాసన ఉపాసన కంటే అతీతమైనటువంటి వస్తుతత్వము యొక్క జ్ఞానం అనేది వాళ్ళు అంగీకరించారు అక్కడ తెలుసుకోవాల్సింది ఏం లేదు ఉపాసనే చేయటం జ్ఞానం అంటే ఉపాసన వాళ్ళ దృష్టిలో ఆ రకంగా జ్ఞానశబ్దానికి ఉపాసన అని అర్థం ఉన్నాం కాబట్టి జ్ఞేయము అంటే కాబట్టి ఇక్కడ మీ ప్రధానము మీకు ఉపాస్యము ఇక్కడ ఉన్న అవ్యక్తము ఉపాస్యము కానే కాదు ఉపాస్యముగా చెప్పట్లేదు శృతి దాన్ని ఉపాస్యముగా చెప్పట్లేదు ఒకవేళ ఉపాస్యంగా చెప్పుంటే అదిగో అది ఉపాస్యము అవ్యక్తం అనే పేరు ఇక్కడ పెట్టారు మేము ఉపాసించేటువంటి ప్రధానం ఏదైతే కలదో అది ఇదే అని మీరు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉన్నది కానీ ఇక్కడ అటువంటి ఉపాస్యము అనే మాట లేదు కాబట్టి ఇక్కడ ఉన్న అవ్యక్తము మీరు అనుకునే ప్రధానము కాదు ఓకే సైంటిస్టులు జడాన్ని ఉపాసన చేస్తారు అంటే ఇప్పుడు జడ వస్తువునే ఉపాసన చేస్తారు సైన్స్ అంటే మరి నామరూపాలే కదా ఆ జడాన్ని ఉపాసన అంచేతనే ఏమవుతుందో చూసినండి ఇప్పుడు మీరు శివున్నో ఆత్మతత్వాన్నో పదేళ్ళు ఉపాసన చేశారనుకోండి మీరు చాలా శాంతంగా తయారవుతారు జీవన్ముక్త అవస్థకు చేరుకుంటారు మీరు సైన్స్ని ఓ యాభై ఏళ్ళు ఉపాసన చేశారనుకోండి అల్ల కల్లోలంగా తయారవుతారు అయితే ఒకటి I mean, I should నేను ఐ షుడ్ నాట్ బి అన్స్పైర్ టు సైన్స్ ఇప్పుడు ఐన్స్టైన్ లాంటి వాళ్ళు ఆ సైన్స్ని జడతత్వాన్నే ఉపాసన చేస్తూ చేస్తూ దానికంటే అతీతమైన చేతనంలోకి అడుగు పెడతారు అప్పుడు దే ఆర్ లిబరేటెడ్ ఐన్స్టైన్ కాలమును ఉపాసన చేసినాడు ఉపాసన చేస్తే కానీ అటువంటి సత్యాన్ని చెప్పలేదండి కాలము రిలేటివ్ అనే దాన్ని తెలుసుకోటానికి అది గొప్ప ఉపాసన చేయాల్సి ఉంటుంది ఉపాసన చేస్తేనే మీరు ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతారు కాలము రిలేటివ్ రిలేటివ్ అంటే మనం అనుకుంటున్న రిలేటివ్ మనం రిలేటివ్ అంటే కోసం ఐడియాస్ ఉంటాయి సినిమాలో కూర్చుంటే టైం తెలియకుండా అయిపోతుంది రైల్వే ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే టైం స్లోగా నడుస్తుంది కాబట్టి టైమ్ ఈజ్ రిలేటివ్ అని ఇలాగ అనుకుంటాం తప్పేం కాదు కానీ ఐన్స్టైన్ చూసిన చూపు అలా కాదు ఆయన ఏమన్నాడంటే ఒక టైం క్లాక్ తీసుకోండి టైం అన్నదానికి ఏదైనా ఓ మూమెంట్ ఉంటేనే టైం ఉంటుంది లేకపోతే టైం ఉండదు టైం క్లాక్ తీసుకుంటాం ఒక క్లాక్ని తీసుకుని దాంట్లో ఉండే మూవ్మెంట్ని బట్టి మనం టైంని తెలుసుకుంటాం ఓకే క్లాక్ ఎలా తీసుకుంటారంటే ఒక టేక్ఏ సిలిండర్ కింద మూసేసి సిలిండర్ ఆ సిలిండర్ లోపల పార్టికల్ ఉంటుంది అది కింద కొట్టుకుని పైకి వెళ్తుంది పైనుంచి మళ్ళీ కిందకు వస్తుంది ఇలా ఇలా వెళ్తూ ఉంటాం మూమెంట్ డిటర్మిన్ స్టైల్ దట్ మెషర్ మరి టైం మెజర్ చేయాలంటే ఏదో కదిలిది ఉండాలి కదా ఇది మెజర్ చేస్తూ ఉంటుంది టైం ఓకే ఇప్పుడు మీరు స్థిరంగా నిలబడ్డారనుకోండి మీకు టైం ఎలా ఉంటుంది ఇప్పుడు బొమ్మ గీ నాకు అవకాశం లేదు సో టైం ఎలా ఉంటుంది స్థిరంగా అవసరమైతే లేచి బొమ్మ గీస్తాను కూడా మంచి పాయింట్ కనుక టైం ఎలా ఉంటుంది స్థిరంగా ఉంటే ఇలా ఉంటుంది దట్ ఈస్ యాంప్లిట్యూడ్ ఫిక్స్డ్ ఉంటుంది ఒక పర్టికులర్ యాంప్లిట్యూడ్ ఉంటుంది యాంప్లిట్యూడ్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది లోవర్ అండ్ అప్పర్ పార్ట్స్ ఆఫ్ ది ఆసోలేషన్ ఆసోలేషన్కు ఉండేటువంటి వ్యక్తిని యాంప్లిట్యూడ్ అంటారు యాంప్లిట్యూడ్ ఫిక్స్డ్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఆ సిలిండర్ ఎంత పొడుగు ఉంటుందో యాంప్లిట్యూడ్ అంత ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఈ సిలిండర్ని ఒక ర్యాకెట్ మీద పెట్టండి ఆ ర్యాకెట్ హారింటల్గా ఒక స్పీడ్లో వెళ్తుంది అంటున్నారు అప్పుడేమవుతుంది ఈ పార్టీకలు టాప్ను కొట్టినప్పుడు ఇక్కడ కానీ అది మళ్ళీ టాప్ నుంచి బయలుదేరి బోటమ్ని కొడుతుంది కదా బోటమ్ని కొట్టడం చివరికి బోటం ముందుకు దొరుకుతుంది కాబట్టి అప్పుడు దాని ఆసినేషన్ ఎలా ఉంటుంది ఇలా ఉండదు ఇలా ఉండదు అలా ఉంటుంది ఆసినేషన్ గమనించారా ఎలా తెలిసిందా తర్వాత ఇలా ఎంత పొడుగుంటుందో అంతే పొడుగు ఇలా ఉంటుంది దాంతో మీకు యాంబులెన్స్ చూడు తగ్గిపోతుంది సపోజ్ స్పీడ్ ఇంకా బాగా పెరిగింది అప్పుడు యాంబులెన్స్ ఎలా ఉంటుందో తెలిసిన ఇలా ఉంది అలా ఉంటుంది స్పీడ్ పెరిగి కొన్ని అంబులెన్స్ చూడు పెరిగిపోతుంది తగ్గిపోతుంది a point comes when a limiting the position will in atlaite oka particular speed ochapudiki adi becomes a straight line that is the limiting straight line ayipoyindante time zero there is no time now timeless state ki velipotha appudu ikkada velocity entha untundo telusuna equal to speed of light when the speed of that clock reaches the speed of light The time becomes, there will be no time now. Timeless state like that. Anche atana hai nevon nadu, no object can reach the speed of light. Ani rule to it. Hindi kanthe object kanaka speed of light and reaching at light hai, it goes beyond the space-time canvas in the way to go. That is not acceptable. Oka object hai undi, mass zero hai potamu, space-time low hai potamu, even hai acceptable ka adi. ఎంతో కొంత మాసు మిగులు ఉండాలి దాన్ని కాబట్టి ఇట్ కెన్ ట్రావెల్ ఎనీ విత్ ఎనీ స్పీడ్ బట్ ఆల్వేస్ లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైఫ్ ఇది గమనించారా మీరు కాబట్టి రియలిటీ అంటే అలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ క్లాక్ని ఇలాగా పెట్టుకున్న క్లాక్ దగ్గర మీకు గడ్డం మాయటానికి ఇరవై గంటలు పట్టిందనుకున్నాను అదే గడ్డం మాయడం అదే లెవెల్కి గడ్డం మాయాలి అంటే ఈ లెవెల్లో డబుల్ది టైం పడుతుంది అంటే అర్థం ఏమిటి నేల మీద నిలబడ్డవాడికి ఇరవై నాలుగు గంటల్లో గడ్డం మళ్ళీ వాడు షేవింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తే రాకెట్లో స్పీడ్గా వెళ్తున్న వాడికి రెండు రోజులైతే కానీ ఆ పరిస్థితి రాలేదు ఇట్ ఈస్ నాట్ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తుంటే టైమ్ స్లోగా నడుస్తున్నట్టు అనిపించింది పార్క్లో కూర్చుని ప్రియురాలతో కబుర్లు చెప్పినప్పుడు టైం తొందరగా అయిపోయినట్టు అనిపి ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇట్ ఈజ్ సంథింగ్ మచ్ మోర్ దాన్ దాట్ సైకలాజికల్ దిస్ సైకలాజికల్ టైం అక్కడ క్రోనలాజికల్ టైంలో మార్పు వచ్చేస్తుంది అండ్ దిస్ ఈజ్ డిస్కవర్డ్ బై ఐనిస్టైన్ అయితే రహస్యం ఏమిటంటే మన ఋషులు ఈ దర్శనాన్ని వాళ్ళకు కానీ వాళ్ళు ఎప్పుడూ దాన్ని పరిస్థి చేయలేదు వాళ్ళు ఏమన్నారంటే మనకు ఒక రోజైతే పితృలోకంలో పదిహేను రోజులు మనకు పదిహేను రోజులు పితృలోకంలో ఒక రోజు అన్నారు మనకి ముప్పై రోజులు దేవలోకంలో ఒక రోజు అన్నారు ఆ వాళ్ళు మాట్లాడారు దేవర్ టాకింగ్ ఆఫ్ రిలేటివ్ క్రోనలాజికల్ టైం విషన్ అయితే ఏమైంది ఆ విషన్ పోయింది కథలు మిగిలేము ఆ కథల్లో ఏమిటి అవుతుందంటే కకుద్మీనో మహారాజు ఉంటాడు నేను ఏదో కథ కింద చెప్తున్నాను నా పాండిత్యం నేను ముందుకు చెప్తున్నాను జస్ట్ బేర్ విత్ని కకుద్మీ అనే మహారాజు ఒకటి ఉన్నాడు ఈ కకుద్మీనే ఆయన బ్రహ్మలోకానికో దేవలోకానికో వెళ్ళాడు ఒకసారి చూసి దాన్ని వెళ్ళాడు ఎలాగో వెళ్తున్నాగా వాళ్ళ అమ్మాయి ఉంది amma అమ్మాయి నాన్నగారు నేను కూడా మీతో వస్తాను సరే ఖాళీగా ఉంది కదా రాజకు తీసుకెళ్ళారు ఈయన వెళ్ళాడు అక్కడ అక్కడ టైంలో కలిసిపోయాడు వీళ్ళు ఇక్కడ సంవత్సరాలు గడిచిపోయాడు అక్కడ రోజు అయ్యేటప్పటికి ఇక్కడ వందల సంవత్సరాలు అయిపోయాడు అక్కడ బ్రహ్మదేవుని అడిగాడు ఏమయ్య మా అమ్మాయికి పెళ్లి వయస్సు రాబోతోంది ఒక వరుణ్ణి నువ్వే సజెస్ట్ చేయని అడిగాడు అయితే బ్రహ్మదేవుడు అన్నాడు నీకు తెలిసిన వరులు అందరూ చచ్చిపోయారు ఇప్పటికేనో ఎందుకంటే ఇక్కడ టైం లేదు అసలు టైం లేదు వాళ్ళందరూ చచ్చిపోయారయా ఎవరు నీ కొడుకులు మన వాళ్ళు ఇవ్వళ్ళు లేరు కాబట్టి ఆ తరాలన్నీ కూడా వెళ్ళిపోయాయి కాబట్టి నేను ఏదైనా ఓ పేరు చెప్పినా నీకేం అర్థం కాదు అయినా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నువ్వు వెనక్కి వెళ్లేప్పటికీ కృష్ణావతారం ఆరంభం అయిపోతుంది బలరాముడు ఉంటాడు నీ అమ్మాయిని బలరాముడికిచ్చి పెళ్లి కృష్ణుడికి వద్దులే అని చెప్తాడు చెప్తే సరైన ఆయన అయ్యో అంత టైం అయిపోయిందా ఇంకా నేను ఉండనున్నే పరిగెత్తుకు వచ్చేస్తాడు మళ్ళీ భూలోకం టైంలోకి వచ్చేస్తాడు వచ్చేసి బలరాముడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి తన కుమార్తెని రేవతని ఆయనకిచ్చి పెళ్లి చేస్తాడు ఇదొక సో ఈ కథలో పౌరాణికులకి వాళ్ళకేం తెలియదు వాళ్ళు ఏదో ఊహలు ఏదో చేసుకుంటూ కూర్చుంటారు బట్ రిలేటివ్ టైం గురించి రిలేటివ్ క్రోనలాజికల్ టైం గురించి మాట్లాడేసేదంటే ఆ ఋషికి ఏమి దర్శనం ఉంది అలాగే ఎవళ్ళు మాట్లాడలేదు ఐనిస్టైన్ మాట్లాడలేదు మళ్ళీ శంకర భగవత్ బాదులు మాట్లాడారు దేశ కాల అనే అనేక సందర్భాల్లో ఆయన రిలేటివ్ టైం గురించి మాట్లాడలేదు నానాత్మం అనేది టైం ఉంటేనే ఉంటుంది టైం లేకుండా స్పేస్ లేకుండా నానాత్మం అనేది ఉండదు మీకు ఆభరణాలు అనేవి ఎందుకు ఉన్నాయో ప్లస్ దేశము ప్లస్ కాలము మూడు ఉన్నాయి కనుక ఆభరణాలు ఉన్నాయి బంగారం ఉండాలి మెడకాయ ఉండాలి టైం ఉందా నిన్నుంటే నేను ఎక్కడొస్తూ ఉంటుంది ఎవరికైనా ఎక్కడ వస్తే నుంచి వస్తుంది ఇప్పుడు ఆభరణం నుంచి దేశము కాలము మైనస్ చేస్తే ఏం మిగులుతుంది బంగారమేమి ఈ విధంగా కాలాన్ని ఆయన నిరూపించినారు కాబట్టి వీళ్ళు ఉపాసకులు సైంటిస్టులు ఉపాసకులు ఉపాసన చేస్తారు జడాన్ని ఉపాసన చేస్తారు జడాన్ని ఉపాసన చేస్తారు కనుకనే వాళ్ళు రిటైర్ అయ్యేప్పటికీ ఆ సంసారులుగా మిగిలిపోతారు ఎంత గొప్ప సైంటిస్టులైనా సంసారులుగా మిగిలిపోతారు జడోపాసకులు కానీ ఆ జడల యొక్క పరిధులను దాటి చేతనంలోకి అడుగు వాళ్ళు కృతార్థలు అయిపోతారు వాళ్ళు అడుగు పెట్టడానికి అవకాశం ఎక్కువ ఎందుకంటే సైంటిస్టులు రేషనల్గా ఆలోచించటం ఉంటుంది ఈ కల్చరల్ అండ్ రిలిజియస్ బ్యాగేజ్ కండిషనింగ్ ఉండదు వాళ్ళకు ఉండదంటే దాన్ని పక్కన పెట్టగలుగుతారు ఈజీగా మీరు ఏదైనా స్టోరీ చెప్తే అజ్ఞాన ఆ స్టోరీని యథాతథంగా తీసుకుంటాడు కొంత సైన్స్ చదువుకున్న వాళ్ళు ఏం చెప్తాడో ఆ స్టోరీలు మనకు వింటున్న కథ పక్కన పెడతాడు కాబట్టి సైంటిస్టిక్ అని స్టెపింగ్ టు ద విషన్ ఆఫ్ చైతన్యం ఐన్స్టైన్ మొదలైన మహాత్ములందరూ అలాగ స్టెపింగ్ చేయని వాళ్ళే సో ద పాయింట్ ఈజ్ జడమును ఉపాసనగా చెప్పుకున్నారు సాక్షలది కాబట్టి నీ ప్రధానము జడము ఉపాస్యము మా అవ్యక్తము జడమే కానీ ఉపాస్యము కాదు కాబట్టి మా అవ్యక్తం నీ ప్రధానము కాదు జ్ఞేయత్వ అవచనాచ అవచనము అంటే శృతి ఉపాస్యముగా చెప్పుటలేదు నిజానికి శృతి దాని పైదాన్ని ఉపాస్యంగా చెప్తాం ఇది సూత్రం జ్ఞేయత్వైన సాంఖ్యై ప్రధానం స్మర్యతే అదే సో సాంఖ్యులు ఆ ప్రధానాన్ని జ్ఞేయముగా వాళ్ళు చెప్పుకున్నారు స్మృతి స్మర్యతే అంటే స్మృతి స్మరింపబడుతోందంటే గుర్తు చేసుకుంటున్నట్లు కాదు వాళ్ళ స్మృతిగా రాసి పెట్టుకున్నారు కపిలుడు ఒక స్మృతిని నిర్మాణం చేశాడు ఆ స్మృతిలో ఆ ప్రధానము మీరు ఉపాసన చేయండి అని ఆయన విధించిన గుణపురుషాంతర జ్ఞానాత్ కైవల్యమితి వదద్భి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే గుణముల యొక్క జ్ఞానము వలన మోక్షం ఇంకా ఏ జ్ఞానం అంటే ఇంకా ఏమి జ్ఞానము పురుషుని యొక్క జ్ఞానము వలన మోక్షం పురుషుడంటే తాను జీవుడు తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు కరెక్ట్గా తెలుసుకోవాలి అంటే గుణములతో కలగాపలగం చేయకుండా గుణములు ప్రకృతి నేను పురుషుడను అని తేడాగా తెలుసుకోవాలి కానీ పురుషుడు భోక్త పురుషుడు భోక్త వాళ్ళ పురుషుడు కానీ కర్త కాడు నేను పోని భోక్త అంటే అన్నారు తప్పు మాటే అన్నారు కానీ కర్త కాడు అన్నారుగా అదేం అదేం మామూలు మాట కాదు ఈ తార్కికుల కంటే వంద రెట్లున్నాయి నాన్నగారు ఇంకో ఈ తార్కికులు కర్త కర్త అంటూ ఉంటాడు అంటారు సాంఖ్యులు ఉన్నారా నోరు మూసుకో కర్త కాదు అన్నారు అబ్బా ఎంత బుద్ధిమంతులుగా వీళ్ళు ఎందుకంటే కర్త కాదు అన్నాడంటే నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుకర్షితే కర్త కాదు అన్నాడంటే వాడికి ఎంత వివేకమో చూడండి ఈ క్రియంతా కూడా దేహము ఇంద్రియములు మనస్సులో ఉంది తప్ప ఆ చైతన్యంలో లేదు అని వాడికి తెలిసి అన్నాడు ఆ మాట ఎంత ఎంత గొప్ప మాట అన్నాడు ఒక్క ఉదుటున పరమాత్మతత్వానికి దగ్గర అయిపోయాడు ఇంకొక స్టెప్ తీసుకోవాలి కానీ అక్కడ రావాలి స్టెప్లు వేశాడు బోక్త ఈ జర్న్ మాస్టర్ డిగ్రీకి వెళ్ళేప్పుడు ఆ ఆఖతిని ఒక మోట్లాగా ఉంటుంది నీళ్లు పోస్ట దాని మధ్యలో ఓ డ్రమ్ ఉంటుంది ఆ జన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళేవాడు జన్మాస్టర్ కాదు ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ దగ్గరికి వెళ్ళేవాడు ఇటు నుంచి జంప్ చేసి ఆ డ్రమ్ము మీదకి జంప్ చేసి డ్రమ్ము నుంచి అవతలకి జంప్ చేయాలి జంప్ చేయడం సమస్య కాదు ఆ డ్రమ్ము నీళ్లలో ఉండి తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు డ్రమ్ము మీదకి జంపు చేసి ఇమీడియట్లీ విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ అవతలకి జంప్ చేసేయాలి మీరు సవకాశంగా డ్రమ్ము మీదకి జబ్బు చేస్తే డ్రమ్ము తిరిగి నీళ్ళలో పడతారు జన్మాష్టమం రాని కూడా కాబట్టి వీళ్ళని ప్రాక్టీస్ చేసి అక్కడ పడిపోయారు ఈ అక్కడ కోలబడ్డారు భోక్త అనేసి కోలబడ్డారు అదర్వైజ్ యూ హ్యావ్ కమ్ అప్ టు టు పాయింట్ కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే గుణములు పురుషుడు రెండింటికి వివేకము ఈ అటువంటి అంతరం అంటే వివేకం అటువంటి వివేక జ్ఞానం వల్లనే వీడు కేవలుడుగా మిగిలి ఉంటాడు కేవలుడు ఇప్పుడు చూడండి వాళ్ళ సిద్ధాంతం గొప్పది అంటే అద్వైత వేదాంతానికి బాగా దగ్గర అయిపోతుంది ఒక్క పాయింట్ దగ్గరే మిస్సింగ్ మిస్సింగ్ ఏమిటి పురుషుడు భోక్త ఎప్పుడైతే పురుషుడు భోక్త అన్నారో అనేకత్వం భోగంలో అనేకత్వం ఉందిగా ఒకడు చక్కగా భోగిస్తూ ఇంకొకడు దుఃఖాన్ని భోగిస్తూ ఉంటాడు సుఖాన్ని భోగిస్తూ మీకు భోగంలో భేదాలు వచ్చేసాయి భోగము స్వరూపంలో తీసుకెళ్లి పెడితే మీకు పురుష నానాత్మ వచ్చేస్తుంది పురుషుడే నాన అనేకము అంటే జీవులు అనేకము పురుషుడు అనేకము అంటే ఏకత్వం లేదు ఈశ్వరుడు లేడు ఇది వాళ్ళ సిద్ధాంతం సో ఈశ్వరుడు లేడు అని చెప్పి జీవుడు ఉన్నాడు అని చెప్తే మరి వాడిని ఏమనాల్సి ఉంటుంది జీవులు అనేకము ఈశ్వరుడు లేడు ప్రకృతి సత్యము నీ ఎంత తప్పులో పడిపోయారో చూసారా వాళ్ళు ఇంజేత్తనా వాళ్ళని తిరస్కరించాల్సి వచ్చింది బట్ అదర్వైజ్ ది థింక్ వెరీ వ్యాల్ సో గుణ అంతర జ్ఞానాతి కైవల్యం మీకు కైవల్యం వచ్చేస్తుంది ఆ కైవల్యం ఉంటే ఏమిటో చెప్పబోయి నేను మొదలుపెట్టాను చర్చ ఆ కైవల్యం ఉంటే ఏమిటో మీరు మీరు ఆలోచించండి అంటే మీరు యూ షుడ్ బి ఏబుల్ టు విజువలైజ్ నేను చెప్పేదాన్ని మీరు విజువలైజ్ చేయగలగాలి పాఠం అంటే అదే కదండి పాఠం అంటే నేను చూస్తున్న దాన్ని మీరు చూడాలి అది పాఠం నేను చెప్పింది మీరు వినడం కాదు నేను చెప్పింది మీరు ఎలాగో వింటారు ఇక్కడ కూర్చుంటే మీరు వెనక ఏం చేస్తారు చెవిలో పడుతుంది అది కాదు పాఠం అంటే పాఠం అంటే నేను చూస్తున్న దాన్ని మీరు చూడాలి నేను చూస్తా చూడండి ఇదిగో ఈ మనస్సు యొక్క సంకల్ప వికల్పముల ప్రవాహం అలా పోతూ ఉన్నది మనస్సును బట్టే ఇంద్రియాలు దేహము జగత్తు ఉంటాయి మనస్సు ఉంటే పాటు ఇంద్రియాలు దేహము జగత్తు వస్తాయి ఇది ఒక ఫ్లో ఈ ఫ్లోతో నాకు సంబంధం లేదు ఈ ఫ్లో నాది కాదు నేను కాదు అప్పుడు వీడు ఎలా మిగులుతాడు సింపుల్ అండ్ సింగిల్ గా దేవల అది కైవల్యం మన పండితులు కైవల్యం అంటారు కానీ ఏదో కూడా సంచార్థం చేసుకుండా మాట్లాడతాను దిస్ ఈజ్ కైవల్యం దాట్ ఈస్ కైవల్యం కేవలస్య భావ కేవల్ వీడే ఉంటాడు వీడిని వన్ అనకూడదు ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ టూ త్రీ హీఈ్ ఎ లోన్ హీజ్ సింగిల్ హీజ్ సింపుల్ ఎందుకంటే ఈ మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు దట్ ఈస్ ది గుణ మనస్సు ఇంద్రియములు దేహము లోపల జగత్తు బయట లోపల గుణాలే బయట గుణాలే గుణ గుణేశు వర్తంతే గుణాలే బోత్ మ్యాటర్ అండ్ మైండ్ ఆర్ మేడ్ ఆఫ్ ఆర్ కంపోజిట్ మేడ్ ఆఫ్ ద సేమ్ గుణ బోత్ మ్యాటర్ అండ్ మైండ్ అని చెప్పిన ఒకటే ఫ్లో మనస్సు యొక్క ఫ్లో వేరు జగత్తు యొక్క ఫ్లో వేరు కాదు It is the same flow flow of the mind alone is the flow of the world madhyalo indriyamulu dehamlo untayi it is the flow a flow untunnada i keep the flow there i do not embrace the flow just there you are kavala ippudu ikkada meeru kavalu adhe moksha free aipoyaru choodandi a flow meku bandhinchadu ఫ్లో బంధము కాదు అ ఫ్లో నాది నే అదే బంధం ఆ తాదాత్మ్య పురుష ప్రకృతి స్థోహి ఆ ప్రకృతిలో విడుదు స్థహ దాంట్లో అతుక్కుపోవాలి ఎలా అతుక్కుపోతాడు భావనాత్మకంగానే రాంగు రాంగు నోషంతో అతుక్కుపోతాడు రాంగు నోషమే ఇప్పుడు నేను వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్ళాను ఆయన సభలో కూర్చున్నారు ఆయన్ని కలవాలి ఆయన దూరం నుంచి చూశాను ఈయనే అయ్యి ఉంటాడు ఆ లక్షణాలను బట్టి ఈయనే అని నేను నిశ్చయించుకుని కూర్చున్నాను ఆయన వేదిక మీద ఉన్నాడు ఆయన రెండు గంటలు ఉన్నాడు వేదిక మీద రెండు గంటలు కూర్చున్నాను రెండు గంటలు అయిన వెంటనే వేదిక వినకాల డోర్లో ఎక్కడికో వెళ్ళిపోయాడు నేను ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరి వెళ్ళాను నేను చేరుకునేప్పటికీ ఆయన స్నానం చేస్తున్నానండి అన్న ఇంకేం చేస్తానో బయటకు కొనుగొట్ట ఆయన స్నానం అయిన తర్వాత కలుస్తాడేమో అని వెళ్తే ఇప్పుడు ప్రస్తుతం భోజనం చేస్తున్నాను సరే మళ్ళీ వెయిటింగ్లో భోజనం అయిన తర్వాత నిద్రపోతున్నారు వెయిటింగ్లో ఆఖరికి ఆఫ్టర్ సిక్స్ సెవెన్ అవర్స్ తిండి పిప్పలు లేకుండా మంచినీళ్ళు కూడా లేకుండా వెయిట్ చేసిన తర్వాత తేలింది ఏమిటంటే నేను నేను పోడాల్సిన వ్యక్తి ఆయన కాదు నేను భ్రమపడ్డాను అంటే సరే ఆయన దగ్గరికి వెళ్ళగా ఉంటే ఫలానా శాస్త్రి గారు తమర్ని నేను కాదు అయ్యన్నారు ను నేను అనుకున్న బ్రహ్మట అవునండి నేను కాదయా ఆయన రాలేదు ఈ సభకి రావాల్సిన వాడే వస్తానన్నాడు కూడా రాలేదు అని చెప్పారు ఈ ఆరు గంటల ఈ తీరుగుడు నాకు ఎందుకు వచ్చిందంటారు ఈయనే నేను పొందాల్సిన వ్యక్తి ఈయన సంసారంలో ఇలాగే ఉంటాను వాడు ఏం చేస్తాడంటే ముప్పై నలభై ఏళ్ళు డబ్బుల రకాలు పరుగులు తీస్తాడు వాడికి తెలుస్తుంది మనకు కావాల్సింది ఇది కాదు అని అప్పుడు తెలుస్తుంది వివేకం గలవాడైతే తెలుస్తుంది ముప్పై నలభై ఏళ్ళు వెంటబడ్డ తర్వాత తెలుస్తుంది వాడికి పుత్రుడు వీడు ఎన్నేళ్ళు వెంటబడతాడు పాతికేళ్లు వెంటబడతాడు అప్పుడు క్వశ్చన్ ఏమిటి ఆయన ఎవడో పుత్ర అంటే ఏదో వేదాంతంలో చెప్పాడు అది కనెక్ట్ అయిపోవని వీడికి అప్పుడు అనిపిస్తుంది ఎప్పుడో భజగోవింద శ్లోకం వైపులో విన్నాడు ఎంఎస్ సుబ్రక్ష్మి గారు పాడుతూ ఉంటే రెండు వేలు తెలుసు అది అది గుర్తుకొస్తుంది ఎప్పుడు పాతికేళ్ళు వెంటబడ్డ తర్వాత తెలుస్తుంది ముందే తెలుసుకోవచ్చు కానీ ముందు తెలియదు వెంటబడిన తర్వాత తెలుస్తుంది సో ఈ రకంగా సో కైవల్యం అంటే ఏమిటి ఇది ఏది నాది కాదుగా బాబు ఇది నాది కాదు ఇది నేను కాదు వాటి రిమైన్స్ ఇస్ కైవల్యం ఆ రిమైనింగ్ దాన్ని ఆ శేషాన్ని కైవల్యం అని ఎందుకు అన్నారు శేషం అన్నది శేషమన్నారు శిష్యకే శేష సంజ్ఞ శేషముని పేరు పెట్టారండి బాబు దానికి శేషమును ఒక పేరు ఆ శేషమును వర్ణించారు కొంచెం ఏమని సింగిల్ అండ్ సింపుల్ కేవల వాళ్ళు వాళ్ళ వర్ణించారు కాబట్టి శైవల్యం అంటే ఏమిటి అఫ్లోకి దాంతో తాదాత్మ్యం లేకుండా ఉండడమే అంతర అంతర అంటే గ్యాప్ ఆ గ్యాప్ పెట్టుకో అంటే అదే కైవల్యము అని వర్ణించారు సో ఇది సాంఖ్యులు సాంఖ్యల సిద్ధాంతంలో ఉండే గుడ్ పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ మొత్తం మీద వాళ్ళ సిద్ధాంతం ఆ ఉన్నది దాంట్లో కొన్ని దోషాలు మనకి తెలుస్తూనే ఉన్నాయి సరే ఇక్కడ ప్రస్తుతంలో చెప్తున్నారు ఆయన అన్నహి గుణస్వరూపమజ్ఞాత్వా గుణేధ్య పురుషస్ అంతరం శక్యం జ్ఞాతం ఇది గుణములు నేను తేడా తేడా అంటే వివేకం ఈ వివేకం మీకు కలగాలంటే గుణస్వరూపం మీకు బాగా తెలుస్తుందా గుణస్వరూపం తెలియకుండా గుణముల నేను విలక్షణుడనైన పురుషుడను అని అనుభవానికి తెచ్చుకోవటం కష్టం కాబట్టి గుణస్వరూపాన్ని బాగా తెలుసుకోవాలి ఇది ఎలాగంటే మీరున్న సంసారాన్ని గురించి మీరు బాగా తెలుసుకోవాలి ఏమంటే మీరు ఆత్మస్వరూపం చెప్పండి అస్తమానం సంసారాన్ని బిజ్యపడతారు ఏమిటని అన్నాడు ఒక ఆయన నేను అన్నాను కూడా ఏ ఆత్మస్వరూపంలో చెప్పి లేదు ఇంటికి వెళ్ళిరా శుభం భూజాతని చెప్పాను ఎందుకంటే ఆత్మస్వరూపంలో చెప్పి దేవుండదు ఏం ఉండదు చెప్పి కేవలహ అంతకంటే చెప్పేది ఏంటి కేవలహా కూడా చెప్పినట్టు కాదు కాబట్టి ఎప్పుడూ కూడా నిషేధ రూపంగానే చెప్తారు సంసారాన్ని వర్ణించి నిషేధిస్తారు కాబట్టి సంసారాన్ని దుయ్యబట్టకుండా అసలు వేదాంతం లేదు హాస్పిటల్లో ఏముంటుంది రోగాలని దుయ్యబట్టడమే ఉంటుంది ఇంకేం ఉండదు అక్కడ హాస్పిటల్కి వెళ్తే రోగాలు వాటికి చికిత్స అదే ఉంటుంది నో అదర్ థింగ్ కాబట్టి ఈ వేదాంతం కూడా అలాగే ఉంటుంది కనుక గుణములు ఈ గుణముల యొక్క స్వరూపం ఇట్టిది గుణశబ్దానికి త్రాడు అని కూడా అర్థం ఉన్నది ఇట్స్ ఎ పన్ లైక్ అది ఇంటెండెడ్ కాదు అన్ఇంటెండెడ్ పన్ ఈ గుణములే మనల్ని బంధిస్తూ ఉంటాయి ఇప్పుడు భోజనం చేస్తున్నారనుకోండి ఏదో ఐటెం హెవీగా తినాలనిపించింది అనుకోండి అదిగో తమో గుణము త్రాడు వేసి మనల్ని బంధించింది రాత్రిపూట లఘువుగా భోజనం చేయాలి మీరు లఘువుగా భోజనం చేయడం అయిపోయింది అప్పుడు అయిపోయిన తర్వాత ఇంకొక ఐటెం ముందుకు వచ్చింది వాళ్ళ ఒక చిన్న ఒక్కటి వేసుకుని ఆ లఘుత్వాన్ని మెయింటైన్ చేస్తున్నావు చిన్న ఒక్క నోట్లో వేసుకుని దాన్ని ఫినిష్ చేశారు ఇంకొకటి వచ్చింది అంటే అప్పుడే తమో గుణం అవి వచ్చింది ఇంతకుముందు చిన్న వాటి కూడా రుచ్యమైనది అభీష్టమైనది యూ కెనాట్ ఎలవెల్త్ టు పాస్ ఆన్ యు షుడ్ టేక్ ఎ పీస్ ఆఫ్ ఈటమ్ అలాగంటే ఇంపార్టెంట్ ఐటెం వచ్చింది కాబట్టి ఏం చేస్తారు దోట్లో చూసుకుంటారు సో తమో గుణము మనల్ని బంధిస్తుంది కాబట్టి గుణముల యొక్క స్వరూపాన్ని బాగా తెలుసుంటారు మనస్సులో ఏదైనా కోరిక పుట్టిందనుకోండి పట్టు దొరికిపోయినాము ఇది రద్వ గుణము అని ఎప్పుడైతే అనిపించిందో ఇంకా మీకు యూ డోంట్ నీడ్ యూ డోంట్ నీడ్ టు డూ ఎనిథింగ్ అబౌట్ ఇట్ ఆ కోరికని మీరేమీ చేయనక్కర్లేదు అది పోతుంది ఆ కోరిక పోతుంది నేను జపం చేద్దామని ఇలా కూర్చున్నా వేడిగా అనిపించింది అనిపించి ఇలా చూసి ఇక్కడ చిన్న ఫ్యాన్లు ఉంటాయి సరే గుల్లి ఫ్యాన్లు ఒకటి ఇక్కడ పెడితే గాలి తగులుతుంటే బాగా ఉంటుందని అనిపించింది అనిపించింది ఇదిగో ఇదే సంసారం This డీసీజ్ చేసిన విషయా దీన్ని పరిగ్రహము అంటారు పరిగ్రహం అంటే ఈ వస్తువు ఉంటే బాగుండను ఆ వస్తువు ఉంటే బాగుండను అంట దీన్ని పరిగ్రహం this is wrong. So what we should do is, ఈస్ అదిగో ఫ్యాన్ అక్కడ ఉంది కదా ఫ్యాన్ లేకపోతే దుఃఖపడాలి కానీ ఫ్యాన్ అక్కడ ఉంది కదా జపం ఇక్కడే చేయాలని పూలే ఉంది అది అక్కడ కుర్చీ ఉంది ఆ కుర్చీ పక్కకు తోసి ఈ మఠం ఈ పట్టా అక్కడ వేసుకుని దానికెందు హాయిగా ఉంది జపం అంటే ఏమైంది మీరు పరిగ్రహం చేయక్కర్లేదు ఫ్యాన్ గుణాకర్లేదు పరిగ్రహము రుజోగుణం పరిగ్రహాన్ని అలా పరిశీలించి ఈ డోంట్ నీడి అంటే మీరు ఆ గుణము యొక్క బంధం లేకుండా మీరు చూసుకుంటారు అది ఆ విధంగా రుజోగుణం యొక్క బంధాన్ని మీరు దూరం పెడతారు గుణముల గురించి తెలుసు గుణముల గురించి ఎంత బాగా తెలిస్తే మీరు అంత చక్కటి వివేకాన్ని సంపాదించగలుగుతారు జేమ్స్ హ్యాట్లీ చేస్ పుస్తకం ఉంటుంది అనుకుంట ఇంట్రెస్టింగ్ నావెల్స్ అప్పట్లో ఎయిర్పోర్ట్లో ఐ వాజ్ అబౌట్ టు పర్చేజ్ ఇట్ టూ త్రీ డాలర్స్ ఉంటుండే మంచి ఎవరోలో ఆ మాత్రం పైసలు ఉన్నాయి ఇచ్చి ఆ పుస్తకం తీసుకుని చదవచ్చు కానీ కానీ వెంటనే అనిపించింది ఇట్స్ ఓకే వీఆర్ డన్ విత్ ఇట్ చదివినప్పుడు చదివే వీఆర్ డన్ విత్ ఇట్ పుస్తకం ఏముంది నా దగ్గర మెడిటేషన్స్ అని చిన్న పుస్తకం దిస్ విల్ డూ లెట్ మీ గో త్రూ దిస్ ఐ డోంట్ నీడ్ ఇట్ అది సత్వగుణం యొక్క బంధాన్ని మనం తొలగించుకున్నాం నేను మీకు దృష్టాంతాలు చెప్పాను పర్సనల్ ఎగ్జాంపుల్స్ కావుడికి అలా కల్పించి చెప్పాలి కాబట్టి గుణముల యొక్క బంధాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఇవి గుణములు ఇలా ఉంటాయి అని తెలుసుకుంటే వాటి బంధం నుంచి మనం బయటపడతాము అని చేత ఆ రకమైన అధ్యయనం చాలా అవసరము కాబట్టి సాంఖ్యులంటే మనకేమేం వ్యతిరేకం లేదు దే ఆర్ నైస్ పీపుల్ బట్ ది మిస్ ది పాయింట్ అట్ సంస్టేజ్ క్వచిచ్చ విభూతి విశేష ప్రాప్త ప్రధానం జ్ఞేయం స్మరంతి కానీ తక్కటి ఆత్మ అనాత్మ వివేకాన్ని గుణస్వరూపాన్ని చెప్పిన మహర్షి కదిల మహర్షి ఎక్కడ పప్పులో కాలు చేశాడో చెప్తున్నారు శంకర్లు శంకరులకి దార్శనిక చక్రవర్తి అని పేరు అంటే ఏమిటి ఎంపరర్కి సామంతుల మీద పవర్స్ ఉంటాయి అందరి సామంతుల మీద పవర్స్ ఉంటాయి ఆ రకంగా శంకరులకి ఇటు సాంఖ్యుల మీద పవర్ ఉంటుంది చక్రవర్తి కదా వాళ్ళకి చెప్తారు అరే నువ్వు దిద్దుకోవని చెప్తారు అంటే నీకు వేదాంతం మాది సాంక్ష్యం నువ్వు మమ్మల్ని దిద్దుకోమంట హీ విల్ కరెక్ట్ ఎవరి బాడీ తర్వాత తార్కికులు ఉన్నారనుకోండి వాళ్ళకి చెప్తారు ఒకప్పుడు వాళ్ళ ప్రక్రియని అర్థం చేసుకుని ప్రేమతో చెప్తారు నీ ప్రక్రియలో ఈ విధమైన మార్పులు ఏ అవసరం అలాగే యోగులు ఉంటారు వాళ్ళకి చెప్తారు సో అంచేతనే ఆయనకి దార్శనిక పేరు వచ్చింది బౌద్ధునికి వాళ్ళ ప్రక్రియ అంతా ఆయనకి ఉంటుంది హి రోజ్ డేట స్కీమ్ అంటే పర్సనల్ యానిమాసిటీ ఏమి ఉండదు తత్వం దృష్టే తప్ప వ్యక్తిగతమైనటువంటి విమర్శ ఎవళ్ళ మీద ఉండదు వాళ్ళ స్కీమ్ అలాగా కళ్ళ కట్టినట్టుగా తెలుస్తూ ఉంటుంది ఒకప్పుడు ఏమవుతుందో తెలుసునండి వాళ్ళకి తెలియనంత బాగా తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి ఓహో ఇదే వీడి సైకాలజీని మనకి తెలిసిపోతూ ఉంటుంది వాడికి తెలియదు వాడు మూర్ఖంగానే ఉంటాడు ఆ సాంఖ్యులకు ఏమైందంటే వాళ్ళకి విభూతులు కావాల్సి వచ్చింది పతంజలి యోగదర్శనంలో ఒక చాప్టరు విభూతి పాదమే పతంజలి అంతటి గొప్పవాడు గొప్పవాడు అంటే ద్వైతి ఎంత గొప్పవాడైతేనేమి ద్వైతి సో పతంజలి అంతటి గొప్పవాడు విభూతి పాదము అని నాలుగు పాదాలు శాస్త్రం రాసి యోగశాస్త్రం యోగదర్శనం కనుక ఒక పాదాన్ని విభూతులకి కేటాయించాడు విభూతులంటే ఎవడో తెలుసునండి మహిమలు మహిమలు తప్ప ఇంకేముండదు దాంట్లో ఏమన్నారంటే ఒక పర్టికులర్ విభూతి మీకు లభించాలంటే ప్రధానాన్ని మీరు ఉపాసన చెయ్యాలి ఏమిటా విభూతి భోజనం లేకుండా మూడు రోజులు ఉండిపోవచ్చు అదో విభూతి మామూలుగా మితాహారం చేసి ఒక రెండు ప్లేట్లు ఇడ్లీ మధ్యాహ్నం కొద్దిగా లంచి రాత్రి పదహారం చేసి బతికిన మూడు రోజులు భోజనం లేకుండా ఉండిపోయి ఆ తర్వాత సమృద్ధిగా భోజనం చేసిన వాడు ఏ విధంగా గొప్పవాడవుతాడు అది విభూతి ఏ రకంగా విభూతి అని మనం అంటాం కానీ వాళ్ళకది విభూతే అనే దాంట్లో ఈ కూడా రెండు అంశాలున్నాయి మూడు రోజులు భోజనం చేయకుండా దేవుణ్ణి స్మరిస్తే తపస్థాయి దేవుడు లేదు దెయ్యం లేదు మూడు లేదు భోజనం చేయకుండా ఉన్నాను మ్యాచో అది విభూతి ఈ తపస్సు అది రాజస్వ తపస్సు ఈ విభూతి రాజస్ దీంట్లో సాత్వికం ఎక్కడ ఉన్నది ఈ విభూతులు కావాలి వాళ్ళ అందుకోసం ఒక్కొక్క దాని ఉపాసన వల్ల ఒక్కొక్క విభూతి వస్తుంది అంటే విభూతి సత్యము విభూతి సత్యం విభూతిని ఎక్కడ ప్రదర్శిస్తారు జగత్తులో ప్రదర్శిస్తారు కాబట్టి జగత్తు సత్యము జీవులు అనేకము నేను ఉత్తమ జీవుణ్ణి ఈ అధమ జీవులందరూ కూడా నా మహిమను చూసి నాకు తప్పట్లు కొడుతూ ఉంటారు అవునా కదా ఇలా పోతున్నారు నా తప్పు దారిలో పోతూ ఉంది పతంజలి అంతటి వాడు ఇక్కడికి వచ్చేప్పటికీ యోగ దర్శనం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ విభూతి పాదం పెట్టి తప్పులో కాదు సో మహాత్ములు పతంజలిని మర్యాక్ట్ చేస్తారు పతంజలిని అంటూ పతంజలి ఎందు ప్రేమే అందులో పతంజలే మహావ్యా వ్యాకరణ మహాభాష్యం రాసేడని ఒక ప్రథ ఆ పతంజలి ఈ పతంజలి ఒకటే అనే ఒక ప్రథ గలదు ఆ ప్రథ సత్యమే అయ్యి ఉంటుంది నేను వివరంగా చూడలేదు దాని మీద అకాడమిషియన్స్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కుంటారు ఈ ప్రథల మీద పోరవం ఉదాహరణకి విద్యారాయణ స్వామి సాయినాచారుడు అంటారు వీళ్ళు అది తప్పది కాబట్టి అది అకడమిషియన్స్ దృష్టి ఎలా నేను ఎరగను నాకు తెలియని టాపిక్ అది నేను ఎప్పుడూ దాంట్లో పరిశీలన చేయలేదు లెటర్స్ ఏ ఒకడే అనుకోండి ఇట్స్ ఓకే ఆయన వ్యాకరణంలో ఆయన మించిన వాళ్ళు లేడు భాషాజ్ఞానంలో గొప్ప విద్వాంసుడైనా ఆయన ఆచార్యుడు ఉత్తమోత్తమ శ్రేణికి చెందిన ఆచార్యుడు యోగశాస్త్రం దగ్గర తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ హీఈ్ ఎ ద్వైతి అని లేనిఫా వ్యాకరణంలో ఆయన ఉపాధేయుడు తత్వంలో ఆయన మనకు అక్కర్లేదు పక్కన ఈ విభూతులనేది ఒకటి పట్టుకుని విభూతికి వీడు భోక్తయి ఉండాలి విభూత్ అంటే ఇట్స్ ఎ పవర్ ఇట్స్ ఎ మిరకల్ అండ్ ఐఎన్ ది మాస్టర్ ఆఫ్ ది మెరకల్ మిగతా వాళ్ళు ఎవరిలో కూడా అటువంటి మిరకిల్స్ మిరకల్స్ పవర్స్ వాళ్ళకి లేవు ఐన్ ఎంజాయింగ్ దట్ పవర్ ఉండాలా అక్కర్లేదా కాబట్టి భోక్తృత్వం అవసరం ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఒకదాన్ని ఒకటి చేసుకుని ఆ తత్వాన్ని కత్తి వేస్తూ ఉంటాయి కాబట్టి ఆ విభూతులను కూడా చెప్పుకుని మొత్తం మీద ప్రధానము ఉపాస్యము వాళ్ళు చెప్పినారు నచ్చేదమిహ అవ్యక్తం జ్ఞేయత్వేన ఉచ్యతే ఇక్కడ ఈ కఠోపనిషత్తులో అవ్యక్తమును ఉపాసించుము అని చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడ ఉపాసన చేయటం కోసం అవ్యక్తాన్ని చెప్పలేదు మరి ఎందుకు చెప్పారు అవ్యక్తాన్ని పదమాత్రం హి అవ్యక్తశబ్ద ముఖ వ్యవక్తమన్నారు ముజా వ్యక్తమని అన్నారు ఓ మాతది అంటే ఒక నిన్న నాకొనచిన్న ఒక స్టేట్మెంట్ పార్లమెంట్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్ అన్నాడు కొడు అంటే దానికి ఒకతను మంచి బుద్ధుమంతుడు నేను బాగా వినుడు ఆయన రిప్లై అవని ఇచ్చటంటే వై డు యు కాల్ ఇట్ ఏ గేమ్ యు యు యు ఆర్ క్రియేటింగ్ ఎన్ ఎక్స్‌ప్రెషన్ అనెసెసరీ ఎక్స్‌ప్రెషన్ ఇట్ ఇస్ నాట్ ఏ గేమ్ ఇట్ ఇస్ నంబర్స్ అండ్ వి హావ్ ద మెజారిటీ వి ఆర్ ఇన్ గుడ్ నంబర్స్ opposition wallak numbers le ubak numbers unnai ante lot call it a game of numbers game of numbers ane appudu ge dantlo mosamu kutra ivanne vachestadi it is not a, not a game it is numbers anaa baagarna i like it so ikkada avyaktam ane uddeshya expression da it's avyaktam ante adi upaasyam kaadu dnyayam kaadu emi kaadu it's just a word మల్టిపుల్ స్టేజెస్ లో ఒక స్టేజి దాని పేరేమిటి అవ్యక్తం అంతే అంతే చెప్పారు ఇక్కడ అంతే తప్ప దాన్ని ఉపాసించ అదేమంటున్నారు నేహ అవ్యక్తం జ్ఞాతవ్యం ఉపాసితవ్యం చేతి వాక్యమస్తి ఒక్క పదమాత్రం హే అవ్యక్త శబ్ద చిన్న మొక్క అక్కడ తప్ప ఇంకెక్కడ ఆ మొక్క లేనే లేదు పీస్ ఆఫ్ వరల్డ్ అన్నారంటే దాన్ని పట్టుకుని అదిగో అవ్యక్తం అన్నావు కదా అది మా ప్రధానమే ఏమండది